యాభై ఆరు అక్షరాలు రాకపోతే కనీసం ఇరవై ఒకటి అన్నా వస్తాయి కదా ఇంగ్లీష్ అన్నా వస్తుంది కదా తెలుగు రాకపోతే రాకపోయింది ఇంగ్లీష్ అన్న వస్తుంది ఎందుకంటే తక్కువ అక్షరాలే కాదు ఆ అన్నీ రాకపోయినా పర్వాలేదు పదమూడు అక్షరాలు వచ్చినా చాలు సగం సగం పలికినా చాలు ఇంగ్లీష్ అయిపోతుంది చూడండి ఇంగ్లీష్లో అందరూ అన్ని పలకరు కొన్ని సైలెంట్ అంటూ ఉంటాడు పదాలన్నీ కొన్ని సైలెంట్గా పలుకుతూ ఉంటాయి మన తెలుగులో ఇట్లా సైలెంట్ బిజినెస్ లేదు అక్షరాలు పలకకపోవడం అన్న బిజినెస్ తెలుగులో ఉండదు యాభై అక్షరాలు పలకాల్సింది స్పష్టంగా పలకాల్సిందే అందుకని చాలా జాగ్రత్తగా జ్ఞానాన్ని అందించేటప్పుడు గురువు శిష్యుని యొక్క స్థాయి భేదాన్ని సాధకుని యొక్క స్థాయి భేదాన్ని గుర్తిరుగుతాడనమాటారు ఓ ఇతను ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏ స్థాయిలో ఉన్నాడు మనం చెప్పేటటువంటిది ఉత్తమమైన జ్ఞానమే చెప్పవచ్చు కానీ వాడు ఆచరించవద్దు ఇప్పుడు శక్తి ఉండద్దు ఇప్పుడుక బలం ఉండద్దు అందుకని నిదానంగా పురోగమించే చేస్తాడు కొంతమంది అలా కాదు అలా వస్తూనే వాడికి ఏకంగా వివేకానందుడు వరే ఉంటాడు అలాంటి వాడికి ఏం చేస్తాడు సైపో ఏడు వందల డెబ్బై శ్లోకాల భగవద్గీత నలభై నిమిషాల్లో అయిపోయింది ఫార్టీ మినిట్స్ అయిపోయింది మరి ఒక రెండు మరి అంతకాలం మరి అంతమంది పద్దెనిమిది అక్షోహిణీయుల సేన ఈయన మళ్ళా బాణమట్టుకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా యుద్ధం ఎంతే మనం వాయిదా వేస్తారు ఎవడన్నా ఆల్రెడీ అందరూ పోటాడుకోవడానికి సిద్ధపడిపోయి వచ్చేస్తే సరే వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అక్కడ భగవద్గీత మరి ఏడు శ్లోకాలు నేను వాళ్ళు మొదలు సంవత్సరం పాటు చదువుతానండి అంటే సంవత్సరం పాటు అక్కడ మహాభారత యుద్ధం వాయిదా వేశారు ఏమన్నా లేదు మొత్తం అంతా కలిపి ఫటాఫట్ పరమాత్మ దలుచుకుంటే నీకు జ్ఞానం రావడానికి ఎంత టైం పడుతుంది మోక్ష సన్యాసం దాకా నీకు బోధ పూర్తి చేయాలంటే ఎంత టైం పడుతుంది హార్డ్లీ ఫార్టీ మినిట్స్ చూడండి అర్జున విషాద యోగంతో మొదలు పెడితే మోక్ష సన్యాస యోగం దాకా సమస్త ఉపదేశాలు సమస్త యోగాలు సమస్త ఉపనిషత్సారం నీకు తెలియజెప్పాలనుకుంటే పరమాత్మ స్వయంగా నలభై నిమిషాలు చాలా ఎక్కువ ఫినిష్ ఏంటి ఆఖరికి విశ్వరూప సందర్శనంతో సహా ఇంకా మరి చూడండి మరి జ్ఞానోపదేశానికి సమయం ఎంతండి అంటే ఆగంతుకం రెప్పపాటే చదవ సూపమైన ఆత్మ నిర్మలము నిరంజనము ఇట్ చూడండి సారూప్యత అన్న ముక్తిని ఇక్కడ చెప్తున్నాడు సారూప్యం నాకండి నేనే ఈశ్వరుడుగా చూస్తున్నానండి నేనే అంతటా ఉన్నట్టు కనబడుతున్నానండి అందరు దేవుళ్ళు ఒకలాగానే కనబడుతున్నారండి అందరు దేవుళ్ళ స్థానంలో నేనే ఉన్నట్టుగా కనబడుతున్నానండి దేవుళ్ళందరూ నాలోనే కనబడుతున్నారండి నేను అందరిలోనూ అందరూ నాలోనూ కనబడుతున్నారండి ఎలా మాట్లాడే సాధకులు కూడా ఉంటారు అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసాడు సత్తు చిత్తు ఆనంద లక్షణం పెరిగిపోతుంది వ్యాపకం అయిపోతుంది నీ అవస్థాత్రయంలో అది బలపడిపోతుంది నామరూపాలు క్షీణించిపోతున్నాయి ఇలా క్షీణించిపోయే కొద్దీ ఏమైపోయేటప్పుడు ఇతన్లో రెండు లక్షణాలు వచ్చినాయి నకార లక్షణాలు నకారమనే ప్రత్యయం నిరంజనం నిరాకారం ఇప్పుడైతే నిరాకార లక్షణానికి వచ్చేశాడో నిరంజనుడు ఇప్పుడు ఆయన బావగారా బావమర్ది గారా భర్త గారా పరమాత్మ భార్యేగారా ఆదిపరాశక్త ఇవేమి లేవు అక్కడ ఈ నామరూప గుణ సంయోజనమైనటువంటివి ఏమి లేవు అక్కడ నిరాకారం నిరంజనం చదవ అది గ్రహించలేని అజ్ఞాని వ్యాపారములను ఆరోపించుచున్నాడని తెలియచేస్తూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మ నిరాకారం నిరంజనం జీవుడు స సాకారం ఆకారము వీడికి వికారం కూడా ఉంది ఆపోజిట్ నిరాకారం నిరంజనం నేనండి నేను ఆత్మస్థితిలో ఉన్నానండి నేను బోధాధికారిని అండి నేను పాఠం చెప్తానండి నేను గురువుగారినండి నేను ఏదైనా తెలియజేస్తానండి నేను ఈశ్వర సేవ చేస్తానండి పరమాత్మకు ప్రతినిధిగా జీవిస్తానండి ఓకే గ్రాంటెడ్ ఎప్పుడు నిరాకారో నిరంజన సర్వదా మూడవ స్థలలోను నిరాకారిగా నిరంజనుడిగా నిర్మలుడిగా ఎవడైతే వాడు దైవ ప్రణాళికకి పనికొస్తాడు వాడు ఈశ్వరుడు చేతిలో పనిముట్టుగా పనికొస్తాడు అదే సాకారంతో సవికారంతో ఉన్నవాడు పనికొస్తాడు కానీ పట్కారు లాగా పంట చేసేటప్పుడు పట్కారు ఎట్లా ఉంటుంది లేదు పళ్ళు పీకటానికి పట్కారు ఉపయోగపడుతుంది నెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పట్కార ఉపయోగం ఏమిటో తెలుస్తున్నారు పళ్ళు పీకాలంటే ఓ పటకారు కావాలి వీడు కూడా అట పనికి వస్తాడు కానీ చాలదనమాట అర్థమైందండి జాగ్రత్తగా ఆలోచించాలి నిరాకారు నిరంజన నిర మా సాధకుడు ఎప్పుడూ ఎలా ఉండాలి